య్య ఈ ఘర్షణ కాలం ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడి అయినా మీ కృపలో నూతన దినం మీరు మాకు అనగరించినారు ప్రభా దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకోవటం అయినా నీకే కృతజ్ఞత అస్తులు చెల్లిస్తున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరుడు యుగ యుగంలో నీకే కలుగును కాహాలలుయ్య నా దేవ నా ప్రభా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి అయినా ఈ యొక్క మధ్యకాల సముద్రైనా మీ సన్నికృష్ణం దేవ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పరలోపపు జ్ఞానం అనుగ్రహించండి అంచలంచలుగా ప్రభావ మీ వాక్యంలో మీ జ్ఞానంలో మీ మీ కృప అనుగరించమని ప్రధిష్టమైన మీ కృప వెంబడి కృప అనుగ్రహించండి అయినా నా దేవ నా ప్రభావ నీకు వందలు ఇస్తాయా నా మీ సన్నిధిష్టం అయినా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీకు నూతనమైన కృప అభిషేకంతో నడిపించమని ప్రధిష్టమైన రానబెడి త్వరగా నడిపించి పత్తి ఆటంకాలు కొట్టి విమో ప్రాదిష్టమైన యాదంతలోనైనా మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మీకు పరిశుద్ధాత్మ నడిపింపదించేయండి మాటలదారు మైంప వాటిందరమాతో మాట్లాడి ఈ నామానికి మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్ సార్ అత్యున్నత సింహాసనముపై అత్యంత ప్రేమా స్వరూపి ఆరాదిం సును ని లే స్తోత్రం ఆచేర్యకరుడాత్ర ఆలోచన క్రచేర్యకరుడాత్ర ఆలోచన కలమైన దేవానిత్యుడగతన్ సమాధానధిపతి స్తోత్రం balamaina devane kudyada guthanvi samadana adikati stotram ha ah, ah, ha ah, haleluya ha ah, ah, ha ah, haleluya ha ah, ah, ha ah, haleluya ha ah, ah, ha ah, me కృపా సత్య సంపూర్ణుడోత్రం కృపతో రక్షించి ది స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడోత్రం కృపతో రక్షితి విస్తోత్రీరాగమిమోచించి నా రక్షణ క్రం నిరతమి విమోచి రక్షణ క్లా స్తో ఓ అనువాడా స్త్రోమే కా స్త్ర అనువాడా స్తోత్రం అల్పవోమే కాత్రం పత్మీ జ్వాలలు భాగి కలు వాడా అత్యురా స్తోత్రం వంటి అత్యన్ అల్లి జీవనదిని నృదయములో ప్రవహిం పచేయమయా జీవనదిని నృదయములో ప్రవహిం పచేయమయా శరీర క్రియోల నే నల నసిం పచేయ మయా శరీర క్రియో నే నాసి పేయ జీవనది నరుదయములో ప్రవహీం పజేయమయా జీవనదినీ నృదయములో ప్రవహీం పేయో మయా ఇండియము కలనేయో తిర్గే జీవిం పాజేయమాయాము కలనేయో తిర్గే జీవీ పాజేయమాయా జీవనదిని నృదయం లో ప్రవహింప చేయమయా జీవనదిని నృదయములో ప్రవహింప చేయా బలహీన సమయములో బలము ప్రసాదించుము బలహీన సమయములో బలము ప్రసాదించుము జీవనదిని నృదయములో ప్రవహింపజేయమయా జీవనదిని నృదయములో ప్రవహింపజేయమయా ఆత్మీయ వరములతో అన అభిషేకం చేయా ఆత్మీయ వరములతో అభిషేకం చేయా జీవనధిని నృదయములో ప్రవహింపజేయమయ జీవనదిని ప్రవహింప చేయుమయా అలలుయ పశుధి దేవా మా ప్రియ పర్లో గుప్తండ్రి నీకెంతో వందాలి సయ గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురుచితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రి కాచి కాపాడి అయినా ఇక నూతన దినం దాన్ని బట్టి నీకు ఎంతో వన్నాలు ఇస్తా నీకే స్థతులు సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వరు ఈ యొక్క యుగంలో నీకే కలుగును కాహాల నా దేవ నా ప్రవ్వ యొక్క మధ్య కనసంలోనైనా మీ సంధిక దేవా మీరు మాతో మాట్లాడడం ప్రాధిష్టమైన మిమ్మల్ని బలపరచడం ప్రాధిష్టమైనా మారుదేలు సరిజన ప్రవ్వ సంపూర్ణత పరిశుద్ధితో మాకు నా దేవ మీరు మీరెంతో పరిశుద్ధులనైనా మేము పరిశుద్ధులను జీవించాలని సహాయపడనైనా మీ సంధికొష్ణం దేవా మీరు మాట్లాడండి ప్రవ్వ మీకు నూతమైన పరిశుధాత్మ అభిషేకమ్మ కనిగించండి వాక్యంలో మీరు నాతో ప్రభు మా తలం మా ఆలోచన సమస్యను కొట్టి వెళ్ళింది చిన్న గొర్రె పిల్లలాగా మమ్మల్ని మెల్లమెల్లగా ప్రవ్వ మీకు ఆత్మచేతను నడిపించమని ప్రార్థిస్తుంటే మీ కృప విన్న కృపమ్మ కనిగించండి వాక్యంలో ఉన్న సత్యం గ్రహించేలాగా ఓ దేవ మీరు మా హృదయలో ఉండండి ప్రవ్వ పరిశుధాత్మ దేవ మృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తుండేనా మీ ఆత్మతో నన్ను అభిషేకించిన బలపచ్చమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆ మెయిన్ దశలోకి రాసిన పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తాము దశలోంకి రాసిన రెండో పత్రిక దశలోకి రాసిన పత్రిక రెండో దశలోనికి రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచనంలో నుంచి ఒక వాక్యము ధ్యానిస్తాం రెండో వచనం నుంచి మనం చూద్దాం మీరు త్వరపడి చంచల మనసుకులను కాకుండా వల్లనియో మన ప్రభు అయిన రాకడను బట్టి మనము ఆయన ఎద్ద కూడుకుంటున్న బట్టి మిమ్మల్ని బతుకునాడు వేడుకొంచున్నాను ఆయన రాకడ సమయంలో ఏం జరుగుతుంది అనే ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు దశలోనికి సంఘానికి ఆయన చెప్తున్నాడు చూడండి అంటే దేవుని రాకడ సమయంలో ఎట్లా ఉంటది ఏ రీతిగా ఉంటారు మనుషులు దేవుని సంఘంలో ఏం జరుగుతుంది ఎట్లా ఉంటది వ్యవస్థ అనేది ఇక్కడ చెప్తుండే ఇక్కడ మనం సంచల మనసుకులు కలవారమై బెదరకుండ మన ప్రభు ఏసు రాకడాను బట్టి మనం ఆయన ఇద్దరు కూడుకుంటాను బట్టి మిమ్మల్ని వేడుకొని చున్నాను మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాతుడగు పాప పురుషుడు బయలుదేరితేనే గాని ఆ దినము రాదు అంటే ఒక క్లూ ఇస్తుండడు ఇక్కడ మొదట భ్రష్టత్వం సంభవించాలంటే అనేకలు భ్రష్టత్వంలో పడిపోతారు అపవిత్రలో పడిపోతారు ఆయన రాకడ సమయంలో యుగ సమాప్తిలో ఎందుకు ఆ రీతిగా పౌలు చెప్తుండే చూడండి మనుషులకు ఒక దేవుని వాక్యం పట్ల అవగాహన ఉండదు ఈ దినం మనం చూసినాం తిమూతికి రాసిన పత్రికలో చూడండి మనుషులందరూ సత్యము గుచ్చిన అనుభవంగానూ పొందవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్న చూడండి ఎందుకంటే దేవునికి వాక్యంలోని సత్యాన్ని మనం గ్రహించకపోతే అది ఏ రీతిగా చెప్పబడుతుందో అది మనం తెలుసుకోకపోతే ఖచ్చితంగా మోసవించే అవకాశం ఉంటుంది అందుకే వ్యవహాన్ పత్రికలో మనం చూస్తాం అనేకులైన అబద్ధ ప్రవక్తులు బయలుదేరున్నాను అన్న ఈ మొదటి వ్యవహన్ రాసిన పత్రికలు మనం చూసినప్పుడు మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మొదటి వచనంలో ప్రియులార అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి ఇది యుగ సమాప్తిలో మనం చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే చూడండి అంతకుముందు ప్రభు మనతో మాట్లాడినాడు మతైసరవై నాలుగో దేవ మరణో వచనంలో ఎవరైనా మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకున్నాడు అంటే ఇది మోసకరమైన కాలం ఇది భయంకరమైన శ్రమల కాలంలో అనేకులు మోసగింపబడతారు ఏది సత్యం ఏది అబద్ధం అనేది అవగాహన లేకుండా మనుషులు అనేకులు మోసపోయే అవకాశం ఉంది కానీ ఒక విషయం మనం అర్థం చేసుకుని ఏంటంటే మనము దేవునికి వాక్యంలో మన బలపడి ఆయనకు పరిశుదాత్మలో మన అభిషేకంపబడి తర్వాత దేవుని సత్యం మనం గ్రహించగలం బహుగా ఎందుకంటే ఆత్మాభిషేకము లేకుంటే ఏ ఆత్మను కూడా నువ్వు పరిశుధాత్మ అభిషేకం ఉండాలా ఆత్మ పరిశుధాత్మ ద్వారానే కృపావరలు మనకు అనుగ్రహించబడతాయి కాబట్టి ప్రతి ఆత్మను మనం వివేచించాలా ఎందుకంటే ఇది ఈ టైంలో ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దు అనేది ఎంత భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఆత్మను నమ్మకం కాబట్టి ప్రతి ఆత్మను మనం పరిశీలించాలి ఎవరైనా కావచ్చు కానీ ప్రతి ఒక్కరిని మనం పరిశీలించాలంట ఎందుకంటే పరిశీలించకపోతే ఏమవుతుందంటే ఏది దేవుడు ఏది దైవం కానిది అనేది మనుషులు తెలియని స్థితిలో ఉంటారు ఏది అబద్ధ బోధ ఏది సత్యమైన వాక్యం అనేది మనుషులు కన్ఫ్యూజ్ లో ఉన్నారు ఈరోజు కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోలేందంటే మనం కన్ఫ్యూజన్ కావడానికి వీలేదు ఎందుకంటే ఆయన సత్యంలో మనం స్థాపింపబడ్డం ఆయన వాక్యంలో మనం బలపడిన వాళ్ళం కానీ ఈ చివరి కాలంలో అనేకులు దర్శత్వంలో పడిపోతారంట అంటే సాధ్యమైతే ఏర్పరిచే వారిని సైతం వాడు కానీ అలాంటి టైంలో ఉన్నప్పుడు మనం ఎట్లా జీవించాలా ఏ రీతిగా మనం నడుచుకోవాలనే విషయము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైన కావో పరీక్షించుకున్నాడు చూడండి ఏసు క్రీస్తు వచ్చండి ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైంది ఏ ఆత్మ ఏసుని ఒప్పుకొను ఒప్పుకొనదో అది దేవుని సంబంధమేది కాదు ఈ చివరి కాలంలో అనేకులు ఏసు ప్రభును ఒప్పుకోరు అంటే ఇది ఎందుకు చెప్తున్నంటే అబద్ధ బోధ ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పండి పార్సర్సే బోధిస్తాడు ఏసు ప్రభు దేవుడు కాదు చాలా మందికి అర్థమైపోతుంది అరీతిగా వాళ్ళు వాళ్ళు చూసే విధానం ఎందుకంటే మనుషులు ఆరీస్గా మోసగించబడుతున్నారు కాబట్టి ఏది సత్యం ఏది అబద్ధమా అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ రోజు కానీ మనం కన్ఫ్యూజ్ కావడానికి వీలేదు కాబట్టి ప్రతి ఆత్మను మనం పరిశీలించాలనే విషయం చెప్తుండండి అక్కడ దీన్ని బట్టి చూడండి ఏ ఆత్మ దేశను ఒప్పుకొనదో అది దేవుని సంబంధం కాదు దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు అరుగుదురు కాబట్టి దేవుని ఆత్మ వాళ్ళ ఉందా లేదా లేక దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ప్రతి ఒక్కరి తెలుసుకుంటావంట ఆత్మలోనే అవి వేచితే గనగా ప్రతి ఒక్కరు అది తెలుసుకుంటాడు ఆత్మ వల్లనే బయలుపరచబడతా ఉంటాయి అందుకు మనం అభిషేకం గురించి మనం ఎంతగానో ప్రయాసబడాల కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రతి ఆత్మ నమ్మొద్దున్నాడు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి మీరు వినిన సంగతి ఇదే ఇది వరకే అది లోకంలో ఉన్నది అంటే ఇది వరకు అంటు ఆయన దగ్గర దగ్గర సంవత్సరాల క్రితం చెప్పిడు ఆయన ఉన్నప్పుడే ఇది వరకు అన్నప్పుడు ఆయనకు ముందు కూడా ఉన్నారు వాళ్ళ కాలంలో కూడా ఉన్నారు చూడండి వాళ్ళ కాలంలో ఉన్నారు ఇప్పుడు మన కాలంలో కూడా అట్లా అక్కడ వచ్చేసిందను పిల్లలారా మీరు దేవుని సంబంధంలో మీరు ఉన్నవాడు లోకంలో వాని కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు కాబట్టి ప్రతి దాన్ని మనం జయించాలా ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్లో ఏదైనా కానీ ప్రతి ఒక్క దాన్ని మనం జయించాలా ఎందుకంటే ప్రతి ఆత్మను మనం పరిశీలించాలంటే ఆత్మలను వివేచించాలా ఎందుకంటే మన మొన్నటి దినం మనం చూసినాం ప్రతి ఆత్మను మనం వివేచించాలని ఎందుకంటే శరీరకరంగా మనం చూస్తే వాడి మీద కోపమో ద్వేషం వస్తూ ఉంటుంది కానీ ఇవాడు ఆత్మలో మనం చూడాలా అప్పుడే మనకి నీకు ఎలాంటి కోపం రాదన్నట్టు ఎందుకంటే శరీరకంగా చూస్తే ఏమైందంటే వాడి శరీర బలహీతలు బట్టి వాడు చేసే విధానాల బట్టి మనకి హార్డింగ్ గా ఉంటుంది కానీ దేవుడు అందరినీ ప్రేమించడా లేదా ఏసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు అందరినీ ప్రేమించి ఒకప్పుడు మనం శరీరకంగా ఉన్నాం ఈ లోకపమైన విధానాల మూల తట్టు మనం పరిగెత్తినాం ఈ లోకపు విధానాలు మనం అనుసరించి నడుచుకున్నాం కానీ ఆయన మనం ప్రేమించినా లేదా కాబట్టి ఈ లోకంలో మనుషులు అట్లా భ్రష్టత్వం లాగా తయారైపోతారు అనేకులు భ్రష్టత్వంలో పోతారు ఈ చివరి కాలంలో కానీ అలాంటి టైంలో మనం ఎట్లా వాళ్ళకి వాక్యం చెప్పాలా ఏ రీతిగా వాళ్ళని ప్రభు సన్ని నడిపించాలనేది ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది మనకి అందుకో మనం ఆత్మలను వివేచించే వరం మనకి ఎంతో అవసరం కాబట్టి ప్రతి ఆత్మను మనం వివేచించకపోతే ఎప్పుడు కూడా మనము ప్రభుని తెలుసుకోలేం ఆ విధానాలు తెలుసుకోలేం ఆ ఆత్మ దేని సంబంధం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ సేవ జీవితంలో మనం ఉన్నప్పుడు ప్రతి ఆత్మను నమ్మొద్దు ఎందుకంటే పతి ఆత్మను మనం పరిశీలించాలి ఇది దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా ఎట్లా ఉందనేది మనం ప్రతిది మనం పరీక్షించాలా అనే విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి వారు లోక సంబంధులు గనక లోకము సంబంధం ఏంటో మాట్లాడుదురు కాబట్టి ఈ లోకంలో సంబంధమైన వాడు లోక సంబంధం లాగానే అప్పుడే మనం అర్థం చేసుకోవాలా ఇది లోక సంబంధమైన ఆత్మన దేవుని ఆత్మనా అనేది గ్రహించగలం ఎందుకంటే మనుషులు మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది ఇది ఎలాంటి ఆత్మ అనేది తెలిసిపోతుంది అందుకు మనము ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా పరిశీలించాలా మాట్లాడేటప్పుడు కానీ మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతోటి ప్రతి దశలు జాగ్రత్తగా మనం ఎందుకంటే అప్పుడే వాడు ఆ చెట్టు ఏందో తెలుసుకోవాలని అంటూ దేవుని మన మాట వినను దేవుని సంబంధిని కానివాడు మన మాట వినడు చూడండి కాబట్టి ఎవడు దేవుని సంబంధించిన ఎవరు దేవుని సంబంధి కాదనేది యుగ సమాప్తిలో ఎంతో క్లియర్గా అర్థమైపోద్దంట అంటే ఏ ఆత్మ సత్యాన్ని ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధం ఉంది ఏ ఆత్మ సత్యానికి భిన్నంగా ఉంటారో అది దేవుని సంబంధం కాదు కాబట్టి వాళ్ళు మన మాట వినరు దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంట ఇందువలన సత్య స్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరుచు ఆత్మ ఏదో తెలుసుకొని గురించి ఉన్నాము అలదు కాబట్టి ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలా అంటే మనుషుల యొక్క ఎట్లా ఉన్నాయనేది తెలుసుకోవాలా ఎందుకంటే అనేకులు సైతాను బంధకళలలో చిక్కబడి ఏది దేవుడి దేవుని సత్యం ఏది అబద్ధం అనేది తెలియని స్థితులు ఉన్నారు సత్యాన్ని కూడా చూడండి సత్యాన్ని అబద్ధంగా మార్చాలని చూస్తారు అబద్ధం సత్యంగా మార్చాలని చూస్తున్నారు చూడండి రెండు విధాలుగా సత్యాన్ని అబద్ధంగా మారుస్తున్నారు అబద్ధాన్ని సత్యం కూడా మారుస్తారు ఇది అబద్ధ బోధని సత్యమైన బోధగా కూడా మారుస్తారు కాబట్టి ఇది అంత లాగా ఉంటుంది అన్నట్టు చివరి కాలంలో అంత అలచడి ఉంటుంది అంత భయంకరంగా ఉంటుంది కానీ మనం కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి ప్రతి దశలో మనము ఈ సత్యం గ్రహించిన మనము అనేకులు ఆ సైతాన్ని బంధకలించి వాళ్ళని బడి తీసుకొని రావాలా అది దేవుని ప్రణాళిక చూడండి ఆ రీతిగానే మనం ఉండాలనే విషయం చెప్తున్నాం అయితే ఈ క్రిందాక తీసిన దశలకి రాసిన పత్రికలో మనం వెళ్ళినప్పుడు రెండో దశలోకి రాసిన పత్రికలో ఇక్కడ పౌలు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను మనకి చూడండి ఆయన రాకడ సమయంలో ఎట్లా ఉంటది పరిస్థితులు ఇక్కడ చెప్తుంది ఇక్కడ చూడండి మూడో వచనంలో మొదట బ్రషత్వం సంభవించి నాశన పుత్రుడు పాత్రుడు పాప అంటే ఇక్కడ ఫ్రూట్ లో ఉంది ధర్మ విరుద్ధ పురుషుడు అని అక్కడ అంటే సత్యాన్ని అబద్ధంగా మార్చేవాడు వాడు బయలుదేరితేనే గాని ఆ దినము రాదు అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇది రెండు సంవత్సరాల క్రితమే చెప్పబడింది కాబట్టి అబద్ధ బోధన ఈరోజు ఉందా లేదా పాపము అంతకంతకు పరిపక్వం చెందుతుందా లేదా అంటే ఆ టైంలో మనం ఉన్నప్పుడు అదొక సూచనలాగా దేవుడు మనం చూపిస్తున్నాడు కాబట్టి ఈ సూచనలన్నీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ప్రతి సూచన మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే సూచనలతోనే మనం గ్రహించగలం ఎందుకంటే కాలాలు సమయంలో తండ్రి వ్యాధులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి అవి తెలుసుకోవడం మన పని కాదు కాని మనకు సూచన మనిపిస్తాడు యోనానికి వచ్చిన సూచన తప్ప నీకు ఏ సూచన ఏమైనా కాబట్టి కొన్ని సూచనలు దేవుడు మనిపిస్తున్నాడు కానీ ఈ లోకపరమైన సూచనలు ఏంటంటే ఆకాశం ఎర్రగా ఉంది వర్షం పడుతుంది మబ్బుగా ఉంది వర్షం పడుతుంది ఇంకా మబ్బంతా లేసింది ఖచ్చితంగా వర్షం పడుతుంది అది ఒక అది ఒక ప్రకృతి సంబంధమైన సూచన కానీ మనం చూడాల్సింది ఏందో తెలుసా ఆత్మీయమైన సూచన చూడాలా ఆత్మీయ స్థితిలో ఈ లోకం ఎట్లా ఉంది ప్రకృతి సంబంధంగా ఈ లోకం ఎట్లా ఉంది ఈ లోక స్థితి ఏ రీతిగా ఉంది అన్నిది మనం ప్రతిదీ అబ్జర్వ్ చేయాలా ప్రతిదీ మనం జాగ్రత్తగా పరిశీలించాలా ఎందుకంటే ఏ టైంలో మనం ఉన్నాం ఈ టైమింగ్ మనం ఏం చేయాలా ఏం జరుగుతుంది దేవుని సంఘాన్ని ఎట్లా మనం కాపాడాలా ఆయన సత్యంలోనికి అనేకుల్ని ఎట్లా నడిపించాలా అనే అవగాహన మనకి ఎంతో అవసరం అది దేవుని ఆత్మ ద్వారానే సాధ్యం అయితే ఇక్కడ రాసి ఏముందంటే ఇక్కడ ఇక్కడ బహు ఆశ్చర్యంగా ఉంటుంది ఇక్కడ మొదట బ్రషత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుదేరిగా దినిమద్రాదు ఏది దేవుడు ఏది పూజింపబడను దాని అంతటినికి దాని అంతటిని ఎదిరించు దానికి అంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకునొచ్చు తాను దేవుడిని తను కనబరుచుకునొచ్చు దేవుని ఆలయంలో కూర్చునున్న గనుక ఏ విధంగానైనా ఎవడను మేము మోసపరచనియకుడి అలా ఎంత బాగా చెప్తాను చూడండి చూడండి ఇక్కడ ఎన్నో విధానాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఏంటంటే ఏది దేవుడు ఏది పూజింపదవును దాని అంతటికి ఎదిరించొచ్చు అంటే వాడు మొదటి నుంచి కూడా దేవుని సత్యం ఎదిరించేవాడు కదా దుష్టుడు ఎదిరించొచ్చు పైగా వాడు తను తాను హెచ్చించుకోవచ్చు ఇది సైతాన బుద్ధి అన్నట్టు చూడండి ఎవడైతే తను తాను హెచ్చించుకుంటాడో దేవుని వాకి విరుద్ధంగా ఉండి గర్వంతో ఆహంతో హెచ్చించుకున్నాడో ఖచ్చితంగా వాడు సైతాన్ సంబంధి ఎందుకంటే ఘట సర్పం స్పీచ్ అంటు డ్రాగన్ అంటే సైతాన్ని వాడు ఘట సర్పం గర్వంతో మాట్లాడతాడు కదా వాడు సైతాన్ గుణం అన్నట్టు కాబట్టి చివ సమర్థులో మనుషులు కూడా అట్లా జీవిస్తారంట అంత భయంకరంగా చూడండి ఏది దేవుడు ఏది ఏది పూజింపదగ్గునో కానీ దాని అంతటికి పైన ఎదిరించు దాని అంతటికి పైగా వాడు తను తాను ఇచ్చించుకుంటూ వాడంటే ఎవరి గురించో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా సైతాన సమూహం దృష్టిని సమూహమే చూడ తాను దేవుడిని తను కనబరుచుకొనొచ్చు అంటే వాడే దేవుడని పూజింపబడుతున్నా ఈ లోకంలో చూడండి పాస్టర్లే దేవుళ్లాగా తయారైంది ఇప్పుడు పాస్టర్లే విగ్రహాల లాగా తయారైపోయింది మహిళలు పూజింపబడుతున్నారు మా పాస్టర్ గొప్ప మా పాస్టర్ గొప్ప చూడండి ఇది జరుగుతుందా లేదా ఎక్కడ జరుగుతుంది ఇది దేవుని మందిరంలో దేవుని మందిరం అంటే అది అది ఆత్మీయమైందా ప్రకృతి సంబంధమైందా చూడండి ఆత్మీయ దశలో అది ఎట్లా ఉంది ప్రకృతి సంబంధమైన దేవుని మందిరం చెప్పుకున్న ప్రజలు ఎట్లా ఉందనేది ఇక్కడ రెండు విధాలుగా మనం అర్థం చేసుకుంటే చూడండి ఇది బైబిల్ విరుద్ధంగా ఉంది కదా చూడండి మనుషులు ఎట్లాగా హెచ్చించుకుంటున్నారు ఈ లోకంలో చివరి కాలంలో అనేకులు గర్వంధవుతున్న వాక్యం చూడండి ధనాపేక్షతోని బింకములాడు వాడు ఎంత భయంకరంగా ఉంటారంట మనుషులు జీవిస్తారంట చూడండి అప దినములో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకోమని ఎదురు చెప్పిందంటే చివరి కాలంలో ఎంత భయంకరమైన కాలాల్లో మనం ఉంటున్నామో మనం తెలుసుకోగలం చూడండి కాలములో అని కాబట్టి ఎన్ని కాలము జరిగి గడిచిపోయినాయి మన కాలంకి వచ్చేవరికి ఎన్నో కాలాలు గడిచిపోయినాయి కదా అపోస్టుల నుంచి మొదలు ఆది కాండు నుంచి మొదలు పెడితే వరకు ప్రవక్తల కాలం నుంచి అపోస్తుల వరకు ఎన్నో కాలాలు గడిచిపోయినాయి ఎన్నో యుగాలు సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఆ రోజు కూడా ఈ రోజు కూడా అది నెరవేరుతూనే ఉంది అపాయకరమైన కాలంలో ఉందా ఇది ఎంత డేంజర్ జోన్ లో ఉంది ఇది వ్యవస్థ ఇది అంతకంతకు పాపంలో దిగజారిపోతుంది కానీ దీన్ని ఎవడు బాగు చేయాలా ఎవరు ఈ స్థితి నుంచి మార్చరాడు కేవలం దేవుడు తప్ప ఎవరు కూడా మార్చలేరు కాబట్టి దేవుడు ఎందుకు ఎట్లా మార్చరాడు అది నీ ద్వారా మార్చరాడు అయన ప్రతినిధిగా లోకంలో దేవుడు మనం పెట్టింది కాబట్టి ఈ వ్యవస్థ అంతా మనం మార్చాలా ఆయన ఈ లోకాన్ని ఆయన మైముతో మనం నింపాలంట వాక్య నేను తర్వాత అయితే ఇక్కడ వాడు దేవుని ఆలయంలో కూర్చున్నాడు కనుక ఏ విధంగా నేను ఎవడను మిమ్మల్ని మోసపరుచుకుని చూడండి దేవుని మందిరంలో చూస్తున్న సైతాన్ అంటే ఇంకే కొద్ది కష్టంగా ఉంటుంది కదా సైతాను దేవుని మందిరంలో ఉన్నడంటే చర్చిలో ఉన్నాడంటే చాలా కష్టం పాస్టర్లో భరించలేరు విశ్వాసాలు కూడా భరించలేరు సైతాన్ మీ మందిరంలో ఉన్నాడంటే వాడు దేవుడిగా పూజింపబడుతుంది మీ మధ్యలోకి ఇగ్రహంలాగా ఉండడం మీ వాడిని పూజిస్తున్నాడంటే కోపం వస్తా లేదా వాళ్ళకి కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది వాడు తనంతటికు పైగా ఇచ్చించుకుని అంటే ఈ గుణగణం ఎక్కడ కనిపిస్తుంది సైతాన్ వాడంతటా వాడు కనిపించి వాడు ఆ చేయడు కానీ మనుషుల్లో దూరి వాడు ఆ రీతి వాడు మనుషుల్ని మోసపరుస్తూ ఉంటాడు మనుషుల్లో దూరుతు వాడు ఎందుకంటే వాడికి శరీరం అవసరం కాబట్టి వాడు కూడా ఆత్మనే కానీ అందుకు మనం మోసపోపం చూసుకోమన్నాడు చూడండి బలహీత ఏంటంటే ఎంతో మంది మోసపోయినారు కదా ఎంతో మోసపోయి అక్కడే పడి ఉన్నారు వాడి బంధకాల్లో చిక్కబడి ఉన్నారు వాళ్ళంతా చూడండి ఏది దేవుని సంబంధమైందో ఏది దేవుని సంబంధం కాదు తెలియని స్థితిలో ఉన్నారు ఈ రోజు పాస్టర్లు చెప్పలేని స్థితిలో ఉన్నారు చూడండి ఎందుకు ఇది మా ఈ గ్రహించినప్పుడు మనం ఏ రీతిగాైనా సరే వాడి బంధకాల నుంచి వాడి మోసం నుంచి మనం బయట తీసుకొని రావాలా చూడండి ఈ విషయం చెప్తున్నా అక్కడ దేవుని ఆలయంలో కూర్చుంటున్నంట వాడి చూడండి దేవుని మందిరంలో సైతాన్ని ఎట్ట కూర్చుంటాడు చెప్పాను దేవుని మందిరం అంటే ఎక్కడుంది అది బిల్డింగ్సా ఈ హృదయమే దేవుని మందిరం కదా దేవుని మందిరము అయిన ఈ హృదయాన్ని సైతాన్ని ఎట్ట వాడు ఆరాధన పొందుతున్నాడు వాడు మహిమ పొందుతున్నాడు వాడు ఇచ్చించుకున్నాడు చూడండి ఎందుకు కూడా అవకాశ అవకాశం ఇచ్చారంటే అనేకులు భ్రషత్వంలో పడిపోయారు కాబట్టి చూడండి తెలివిక మోసగింపబడినారు మోసంలో ఉన్నవాడు మోసంలో ఉన్న వాడితోనే జీవిస్తాడు ఎందుకంటే వాడు మోసంలో మోసపోయిన వాడు దగ్గర ఉంటే మోసపోయినలాగానే జీవిస్తా ఉన్నాడు కాబట్టి ఏది దే ఏది దేవుడు ఏది దైవికమైన జ్ఞానం అనేది ఈరోజు మనుషులు తెలియని ఉన్నారు కానీ ఏది పూజింపబడుతుందో ఏది దానంతటి పైగా వాడు హెచ్చించుకుంటున్న దేవుని మందిరాలు కూర్చోనంట ఆలయంలో ఏ విధం చేతన గానైనా అంటే ఏ విధం చేత కానైనా దాని అర్థమైంది ఎట్లాగైనా సరే మిమ్మల్ని మోసగించబడతారు మీరు మోసపోతారని చెప్తున్నా అక్కడ చూడండి ఎందుకు దేవుడు ఆ రీతిలో చెప్తుండో అంటే యుగ సమర్థులు ఎంతో మంది లేదా గొప్ప గొప్ప పాసర్సే మోసపోయినారు ఒకప్పుడు దేవుని సత్యం తెలుసుకున్న వాళ్ళు ఈరోజు అబద్ధంలో జీవిస్తే లోకంలో పడిపోయి మోసగింపబడినారు ఏం కాదు వాళ్ళందరూ చేస్తున్నారు మేము కూడా చేయాలా చూడండి వారందరికీ లేని దేవుడు నాకేంది చూడండి వాళ్ళందరికంటే నాకు ఎక్కువ తెలుసా ఈ రీతిగా సమర్థించుకొని దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ రీతిగా జీవించకుండా మనుషుల యొక్క మనుషుల ఆచారాలని మీరు ముట్టొద్దనందా లేదా వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవతలకు వాళ్ళు చేసినట్టు మీ దేవుడికి మీరు చేయొద్దనడు ఈ లోకపరమైన ఆచారాలతోటి ఈరోజు సంఘాలలో తెచ్చిపెట్టుకున్నారు సైతానే దేవుని మందిరంలో కూర్చొని హృదయంలో సైతాను అంటే కష్టంగా ఉన్నాను చూడండి వాడు ఆ రీతిగా దేవుని మందిరంలో దేవుడు ఉండాల ఆ మందిరంలో కానీ దయ్యాలు ఎట్లుంటాయి ఎట్లుంటాయి అంటే చూడండి ఎల్సి మందిరంలో మన ప్రభు పోయినప్పుడు ఆయన నా తండ్రి ఇంటిని దొంగల గృహంగా మార్చిరని నా మందిర ప్రార్థన నా మందిరము సమస్త జిల్లుకు ప్రార్థనా మందిరం వాకింగ్ ప్రవచనం అది కానీ మీరు దొంగల గుహగా మార్చారంటే ఎందుకు మార్చారంటే అక్కడ ప్రార్థనలు బంద్ అయిపోయింది బిజినెస్ చేసింది వాళ్ళంతా చూడండి ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కూడా నువ్వు ఏ బిజినెస్ చేసుకో కానీ దేవుని నామాన్ని మయంపరిచేలాగానే ఉండాలా వాళ్ళ యేసుల మందిరంలో అన్నిల ప్రాంగణంలో ఆక్రమించుకొని వాళ్ళు అన్ని సువార్తలో రానియకుండా ఏం చేసింది బిజినెస్ చేస్తూ వాళ్ళు ఆ రీతికి రూకలు మార్పిడి చేసి దేవుని నామానికి అవమానం పరంగా దొంగల గుహగా మార్చేసింది ఈ రోజు క్రైస్తవ జీవితం ఆ రీతిగానే కనిపిస్తూ ఉంటది కానీ ఇది ఎవరు కూడా దాన్ని భరించలేరు ఆ రీతిగా ఎందుకంటే వాక్య ప్రకారంగా చూస్తే అట్టనే కనిపిస్తుంది కాబట్టి మనం మోసపోవద్దు అని చెప్పే ఎందుకంటే అనేకులు మోసగింపబడతారు చూడండి మనతో పాటు ఉన్న చాలా మంది మోసపోయినారు చూడండి ఎందుకంటే వాళ్ళు ఎందు ఏ విధం చేతనే మోసగిస్తున్నారు అట్టనే చెప్తున్న వాక్యం పావులు అక్కడ చూడండి ఏ విధం చేత నేను ఎవడన్నా మిమ్మల్ని మోసపరుచుకొని కూడా నేను ఇంకొనో మీ అద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది జ్ఞాపకం అంటే మర్చిపోయిన వాళ్ళు నేను చూడండి పావులు ఎన్నోసార్లు చెప్పిండు దశలోనిక సంఘానికి కాని మీరు మీరు ఆ రీతిగా ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్త మోసపోకండి అని ఈ సంఘానికి దేవుడు చెప్తున్నాడు కానీ ఈ రోజు ఈ లోకంలో ఉన్న దేవుని సంఘానికి మనం చెప్పాలా హెచ్చరించాలా వాళ్ళకు జ్ఞాపకం చేయాలా ఒకప్పుడు మీరు ఉన్న సత్యంలో ఉన్నారా ఒకప్పుడు మీరు ఏ రీతిగా సేవ చేస్తున్నారు ఏ రీతిగా మీరు ప్రభుని వెంబడించినారు ఈ రోజు అలాంటి ప్రేమ ఉందా అలాంటి సేవ ఈ రోజు మీరు అలాంటి ఆద ఆద ఆ రీతిగా మీరు దేవుని ఆరాధన చేస్తున్నారా మొదట ఆత్మతో సత్యంతో ఆరాధన చేసింది ఈ రోజు అట్లా ఏ రీతిగా చేస్తున్నారా అనేది జ్ఞాపకం లేదా చెప్తుంది అక్కడ లేదు ఎందుకంటే క్వశ్చన్ మార్క్ అక్కడ జ్ఞాపకం లేదంటే అందరూ మర్చిపోతారు ఎందుకంటే వాళ్ళు కుయీతితోని మోసగింపబడతారు ఎందుకంటే ఒకరినీసి ఒకరు మోసపోతారు వాళ్ళు చేస్తుంటే మనం కూడా చేద్దాం అట్లా మోసపోతారు అన్నట్టు సైతాన్ని అట్లా మనుషులు ఈ లోకంలో పాపం అనే లోకంలో దేవునికి రావాల్సిన మహిమను వాడు దొంగిలిస్తున్నాడు దానికి ఇల్లు కారుకులుగా వాడు వాడుకుంటున్నాడు చూడండి ఇది చూడండి వాడు తన సొంత కాలం బయలుపరచబడవల్లని వాడిని అడ్డగించిన ఏదో మీరు ఎరుగుదురు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది పాత నిబంధన కాలంలో జరిగింది వాడు తన సొంత కాలం ముందు చూడండి జాగ్రత్తగా వాడు తన కాగా వాడు తన సొంత కాలం ముందు వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు అంటే చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలంలో ధాన్యుల గురించి మనం చూసినప్పుడు ప్రవక్తైన ధాన్యాల గురించి అతను ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దూత గాబ్రేల దూత కిందికి వస్తున్నప్పుడు సైతను అప్పుడు మికాయల దూత వచ్చి యుద్ధం చేసి గాబ్రేల దూతని విడిపించినప్పుడు గాబ్రేల దూత వచ్చి దావి ధాన్యులకు సమాచారం అనే ప్రార్థనకి జవాబిస్తూ అంటే పాత నిబంధన కాలంలో మికాయల దూతనుడు దేవుని సేవకుల్ని రాచేవాళ్ళు వాళ్ళంతా పాత నిబంధన కాలంలో దూతలు దేవుని కాపుదలు ఉండేటోళ్ళు ఆయన బిడ్డలకి దూతల ద్వారా దేవుడు మాట్లాడేటోళ్ళు కానీ కొత్త నిబంధనకు వచ్చేవారికి ఏం జరిగిందంటే చూడండి మనం అర్థం చేసుకోవాలా ఈ రోజు మికాయల దూత రాడు మనకి చూడండి కాబట్టి కొత్త నిబంధన కాలంకు నువ్వే దూతవి ఎందుకంటే ప్రకటన గందర ఉంది సంగర దూతకు రాయి ఉంది అక్కడ లేదా కాబట్టి మనమే దూతలం అన్నట్టు దేవుని పరిచారకులు మనమే దూతలం కాబట్టి పాత నిబంధన కాలంలో సైతాను మికాయిలు అడ్డగించిండు దేవుని బిడ్డలకి ఆటంకం లేకుండా కొత్త నిబంధన కాలంలో మనం చూస్తే నువ్వే మికాయల దూత లాగుండి నువ్వు నువ్వు వాడు అడ్డగించండు మికాయిల దూత వాడిని అడ్డగించండు కానీ ఈ రోజు సైతాను దేవుని సంఘం మీద వాడు గిజ్రిమించి మోసగిస్తుంటే నువ్వు వాడిని అడ్డగించాలా మనం ఆ రీతిగా చూడండి అడ్డగించడం అంటే వాడు అంతటా వాడు సైతాన్ కనిపించడు మనుషుల్లో ఉన్న దూరి వాడు పనిచేస్తాడు కాబట్టి అబద్ధ బోధన నువ్వు నువ్వు ఆపాలా నువ్వు అడ్డగించాలా వాళ్ళే ఎందుకంటే అనేకులు అబద్ధ బోధ వింటే మోసపోతారు ఆ మోసాన్ని నువ్వు అడ్డగించాలా ఇది బహు కష్టతరమైంది కాబట్టి దేవుడు ఆయనకి సమస్తం సాధ్యం నమ్మితే నీ వల్లైతే నమ్ముతాడు నీ వల్ల నమ్ము వారికి సమస్తం సాధ్యం కాబట్టి ఈ సత్యం మనము దుష్టుడు అనేక విధాలుగా వాడు అబద్ధ బోధన వాడు రెట్టింపు మనుషుల్ని భ్రమపరుస్తూ అనేకులు మోసగిస్తారు కానీ నువ్వు అడ్డగించాలా అబద్ధ బోధ నువ్వు అడ్డగించాలా వాళ్ళు బయలుదేరక ముందే వాళ్ళు అడ్డగించాలా ఎందుకంటే అనేకులు ఆ బోధలో మోసపోతున్నారు అనేకులు మోసపోతున్నారు సగితాన్ని దేవుని మందిరంకి వచ్చి ఈ రోజు దేవుని మందిరం ఎట్లుంది దేవుని హృదయం ఎంతగా ఘోషిస్తుంది ఆత్మ అది మనం అర్థం చేసుకోవాలా చూడండి వాడు సొంత కాలం ముందు బయలుపరచబడాలని వాడు అడ్డగించలేదో అది మీరు ఎదుగుదో ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియేట్ చేయించినది కానీ ఇది వరకు అడ్డగించిన వాడు దాని మద్యం తీసే బడి వరకే అడ్డగించను కాబట్టి వాణ్ణి అడ్డగించే నువ్వు అడ్డగించాలా కాబట్టి తర్వాత ఏం జరుగుతావు అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును మన ప్రవ్వైన ఏసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన అగమున ప్రకాశం చేత నాశనం చేయను కాబట్టి దేవుడే వాడు నాశనం చేస్తాడు కాబట్టి వాడు అనేకులు మోసగిస్తాయి వాడు కొంతకాలమే వాడికి అవకాశం ఉన్నట్టు కానీ సైతానికి సమయం కొంచెమే ఉందని వాడు బహు క్రోధం గల వాడిని ఎద్దకు దిగి మనం చూస్తాం పద్నాలుగో అధ్యయంలో పైన అధ్యాయంలో చూడండి కాబట్టి వాడికి సమయం కొంచెమే ఉంది కాబట్టి వాడు విజృంభించి పనిచేస్తున్నాడు మోసాన్ని విస్తరింప కానీ మనకు కూడా సమయం కొంచమే ఉంది కదా కాబట్టి మనము దేవుని సత్యాన్ని చూడండి ఒక అబద్ధము అంత దేవుని సత్యము ఇంకెంత అబద్ధాన్ని కూడా ఆ రీతిగా విస్తరింపజేస్తా ఉంటే సత్యవంతులైన దేవుని బిడ్డలైన సరోన్నత కుమారులైన మనము ఇంకా ఎంతగా సత్యాన్ని విజృంపజేయాలా సత్యాన్ని ఎంత ఇంకా ఎంతగా ప్రకటించాలా మనుషుల్లో చూడండి ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఈ విషయం మనకు బయలుపరచబడ్డప్పుడు అనేకులు మోసంలో నుంచి మనం బయట తీసుకురావాలి వాళ్ళకి అవగాహన వాళ్ళ ఆత్మీయ నేతలు మన వాక్యాన్ని ప్రకటిస్తే ఎందుకంటే దేవుడు అలాంటి అభిషేకం దేవుడు మనకి ఇచ్చిండు కదా అలాంటి అభిషేకం దేవుడు మనకి ఇచ్చిండు అయితే చూడండి ఇది చాలా కష్టతరమైంది నచించుకున్న వారు తాము రక్షింపబడుటకై సత్యం విషయమైన ప్రేమను అవలంబింపకపోయి కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన చూడండి వాణి రాక ఎట్లుండదంట సైతాన్ని ఒక క్రియ ఎట్లా జరుగుతుందంట చూడండి రకరకాలుగా నచించుతున్న వారు తాము రక్షింపబడుకై సత్య ప్రేమను అవలంబిపకపోయి కనుక కాబట్టి దేవుని యొక్క సత్యాన్ని అబద్ధాన్ని ఆశ్రయించినారు వాళ్ళు కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది చూడండి వాని రాక అబద్ధమ విషయమైన సమస్త బలముతోనూ చూడండి అబద్ధ విషయమైన సమస్త బలము కంటే బలం ఉంది అబద్ధాన్ని అంతగా వాడు వాడు బలం ద్వారా విస్తరింపజేస్తున్నాడంట బలముతోనూ నానా విధమైన సూచక్రియలతోనంటే నానా విధమైన సూచక్రీయ రకరకాలైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ చూడండి దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున వారిలో సాతాను కనబరిచి బలము ఆవరించి ఉండును అనుసరించి ఉండును వాళ్ళందరిలో ఎట్లుండదంట సైతానొక బలము అనుసరించే ఇదంతా వాళ్ళ అనుచరులంట వాడి వాడి క్రియ ఎట్లా జరుగుతుంది అంటే భయంకరంగా అంటే భ్రష్టత్వము సమవించినప్పుడే నాశన పుత్రుడు కదా కాబట్టి ఆల్రెడీ అందరూ భ్రష్టత్వంలో పడిపోయినారు చాలా మంది అంత భయంకరంగా ఉన్నది కాలం చూడండి దుర్నీతిని పుట్టించి సమస్తమైన మోసం అంత దుర్నీతి అంత స్వనీతి చూడండి మోసము ఎక్కడ ఇచ్చిన మోసము అంత భయంకరంగా ఉందన్నట్టు కాబట్టి వాడి వాడు క్రియలు ఇప్పుడు మనం అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న సూచన ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయా లేదా ఈ లోకంలో అబద్ధంతోనే మోసంతోనే దుర్నీతి ఎక్కడుంది దేవు నీతి ఎక్కడుంది చెప్పండి నీతి నియమాలు ఎక్కడున్నాయి అంత దుర్నీతి మోసము అక్రము అన్యాయంతోనే నించుకోండి కదా అంటే ఇప్పుడు ఈ వాక్యం ప్రకారంగా మనం చూస్తే ఇది నెరవేరుతుందా లేదా మన కాలంలో కాబట్టి నెరవేరినప్పుడు ఎంతమంది మోసగింపబడుతున్నారు కాబట్టి ఈ రోజు నువ్వు నేను చూస్తాం ఈ సత్యాన్ని కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఏ రీతిగా వాళ్ళని విడిపించగలం మనం దేవుని సత్యంలోకి నడిపించగలం వాడు అబద్ధ వాక్యాలతోని మోసకరమైన సూచక్రియలతోని మనుషుల్ని ఆకర్షించుకుంటున్నాడు కానీ సత్యవంతులైన దేవుని జీవం దేవుని బిడలమైన మనము ఎందుకు ఆ రీతిగా మనుషుల్ని ప్రభుత్వంతో నడిపించలేకపోతుంటే ఏదో ఒక బలహీనత మనలో వెంటాడుతుంది చూడండి ఎందుకంటే వాడు ఆ రీతిగా వాడు విజృంభించి పనిచేసుకుంటూ పోతున్నాడు మోసంతో నింపుతుంది లోకంలో కానీ మనం మటుకు ఏం చేయాలనేది ఒక వాక్య నేను ముగిస్తా నేను అయితే ఇక్కడ ఏముందంటే చూడండి ఇందుచేత ఏముంది అక్కడ సమస్త దుర్నీతిని పుట్టించు మోసంతో నశించే వాళ్ళు సాతాను బలము ఆవరించి ఉంటుందంట నశించే వాళ్ళ వల్ల సైతాను యొక్క అంటే వాళ్ళు సంపూర్ణంగా సైతానుగా మారిపోయిన వాళ్ళు ఈ వాక్యం ప్రకారం చెప్తే చూడండి అందుచేత సత్యమునకు సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారు పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు ఇది చాలా కష్టకరమైన వాక్యం చూడండి వాళ్ళు మోసంలో ఉన్నప్పుడు వాళ్ళు సత్యాన్ని నమ్మలే ఎంత చెప్పినా కూడా నమ్మలే కానీ దుర్నీతిని గుట్టించే ఆ మోసపూచు ఆత్మను ఆ బ్రహ్మపూచు ఆత్మను దేవుడు వాళ్ళు పంపిస్తున్న అంటే ఇంకా మీరు మోసపోండి మోసపోండి ఇది చాలా కష్టం కదా అంటే మోసపూర్చే ఆత్మ అంటే సైతాన్ని కూడా దేవుడు పర్మిషన్ లేని మనుషులు ప్రేరేపించిన దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడంటే నువ్వు ఎంత చెప్పిన వాడు సత్యం నమ్ముతలేవు ఎంతగా దేవుడు ఇంతగా మాట్లాడినా కానీ నువ్వు ఇంతగా సత్యం నీకు బయలుపరచబడ్డా కానీ ఎందుకు స్వీకరించలేరంటే చూడండి వాళ్ళ బలహీయత కదా వాళ్ళు ఆ రీతిగా మోసపోయినారు కానీ మోసపోయిన వాడు ఇంకా దేవుడు మోసపూర్చిన ఆత్మని పంపిస్తానంటే అంతే సం పూర్తిగా ఆ సైతానం ఆత్మ వచ్చి ఆ మోసమని ఆత్మ వచ్చి కూర్చోవడం మనలో కూర్చుంటే ఏమవుతుంది అంతకంత మోసపోయి పరష్టాత్వంలో పోయి నశించిపోతాం అన్నట్టు చూడండి దేవుడే పంపిస్తుంది ఆ రీతిగా చూడండి ఆయన ఎందుకు పంపిస్తాడు కదా కానీ మనం దేవుడు మన దగ్గర నుంచి రావాల్సిన పరిశుధాత్మ అభిషేకం కదా ఆయన ఆత్మ మనం పంపించోవాలి కానీ దేవుడు ఎందుకు దురాత్మను మోసపుచ్చాత్మను వాళ్ళు పంపిస్తున్నంటే వాళ్ళు ఎంత చెప్పి సత్యం వింటలేదు అందుకు మోసపుచ్చు ఆత్మను పంపిస్తున్నాడు అనేకలు మోసగింపబడుతున్నారు చూడండి కానీ దేవుడు మనకిచ్చిందో ఆయన ఆత్మనిచ్చిందో కాబట్టి మనం మటుకు మోసపోవడానికి తెలియదు అని ఇక్కడ చెప్తున్నా అక్కడ చూడండి తర్వాత పదమూడవచ్చినాం చూడండి అందువల్ల ప్రభు వలన ప్రేమి ఆత్మ మిమ్మల్ను పరిశుద్ధపరచట వలనూ మీరు సత్యమును నమ్ముట రక్షణ రక్షణ పొందుటకు దేవుడు ఆదిరుండి మిమ్మను ఏర్పరచుకునే కనుక మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లింప బద్దులమై ఉన్నాము అలాలు దేవుడు ఎట్లా ఏర్పరచుకుంటా మనల్ని ప్రవ్ వల్ల ప్రేమిపోయిన సహోదలారా ఆత్మ వల్ల పరిశుద్ధ పరచబడడం మనం అర్థం చేసుకోవాలా చూడండి దేవుని ఆత్మ మనలో ఉంటే మనం పరిశుద్ధంగా తయారవుతూ ఉంటాం ఇది సీక్రెట్ అన్నట్టు పరిశుద్ధంగా ఎట్లా తయారవుతూ ఉంటే దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు పరిశుద్ధంగా తయారవుతాయి ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవు ప్రభు నీలో ఉన్నట్టే ఆయన పరిశుద్ధత నీకు వచ్చేస్తున్నట్టు చూడండి తర్వాత మిమ్మల్ని సత్యం నమ్ముటం వలన అంటే మీరు సత్యం నమ్ముతున్నారంట పశుధాత్మచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యము నడిపిస్తున్నాడు సంభవింప సంగతి చెప్తున్నారు కాబట్టి మీరు నమ్ముతున్నారు కాబట్టి నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఆది నుండి ఏర్పరచుకున్నటంట ఆదిను అంటే మొదటి నుంచి మనం ఏర్పరచబడ్డ వాళ్ళు ఇది పాయింట్ అనట్టు అంటే మొదటి నుంచి మనం ఉన్నాం ఆయన ప్రణాళికలో కాలమును బట్టి జరగవలసిన ఏర్పాట్ను బట్టి దేవుడు ఈ లోకంలో పుట్టి తన కార్యం నెరవేర్చకు మనల్ని అందరినీ బయడికి సువార్తనే ఆ మర్మం ద్వారా అనేకులు వెలుగులోకి తీసుకొచ్చింది సత్యాన్ని చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన క్రియలు అమోఘమైనవి చూడండి గతంలో మనం ఉన్నాం ఎప్పుడో భూమి పుట్టక మునిపోయి మనం దేవుడు ఏర్పరచుకోండి వాక్యం ప్రకారంగా కాబట్టి ఆయన ప్రణాళికలో మనం అందరూ ఉన్నాం కాబట్టి ఈ లోకంలో వ్యవస్థ ఎంత భయంకరంగా దిగజారినా గాని మనం మటుకు ఆయన సన్నిధిలో మనం ఉంటూ ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఈ లోకంలో జీవించాలా చూడండి ఒక వాక్యం చూపిస్తా వాక్యం నాకు అది వాక్యం దొరుకుతలేదు ఈ భూలోకాన్ని దేవుని మహిమతో మనం నింపాలంట ఉంది అట్లా వాక్యం కాబట్టి ఈ చివరి కాలంలో ఆయన రాకరి దినాలంటున్న మనం కూడా మెలుకోగలిగి ఎంతో భయముతోని వణుకుతోను ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఆయన కొరకు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన రాకొడుకు మనం సిద్ధపడుతూ ఆ నీకులు మనం కాబట్టి ఆ వాక్యం నాకు జ్ఞాపం వస్తుంది అక్కడ ఏముందంటే వాక్యము దేవుని మహిమను మన ఈ లోకంలో మనం నింపాలంట కీర్తన గంధం దొరికింది కీర్తన గంధము డెబ్బై రెండు అధ్యయం పంతొమ్మిది వచ్చిన చూడండి ఒకసారి ఈ వాక్యం చూసి ముగిస్తా కీర్తన డెబ్బై రెండు పంతొమ్మిది డెబ్బై రెండులో పంతొమ్మిది వచ్చిన చూడండి డెబ్బై రెండు పంతొమ్మిదిలో ఆయన మహిమ నామము నిత్యము స్థితింపబండుగాక అలా ఇది మనం చేయాల్సిన విషయం ఆయన మహిమగల మహిమగల నామం అంటే ఏసుక్రీస్తు నామము నిత్యము స్థితింపబండు కాక అలలుయ్య సర్వ భూమియు ఆయన మహిమతో నిండి ఇండును కాక ఆమెన్ ఆమేన్ చూడండి యషయ కుమారుడు ఒక దావిదు ప్రార్థనను ముగించను చూడండి మన ప్రార్థన కూడా ఇట్లా ఉండాల దావిదు రాజు ప్రార్థన ఏంటంటే సర్వ భూమి సర్వభూమి ఆయన మైమతో నిండాలంట సర్వభూమి అన్నప్పుడు ఈ సమస్త సృష్టి మొత్తము ఆయన మైముతో నిండాలంట మనం నింపగలం అట్లా రీతిగా చూడండి భూమి అంటే మనం తెలుసు చూడండి భూమి అంటే గొప్ప జనం సర్వభూమి అన్నప్పుడు సమస్త జనులు గొప్ప జన సమూహము ఆయన మహిమతో నిండాలంట మనం నింపాలంట ఆయన మహిమను నింపాల మనుషుల్లో దేవుని మహిమను నింపాల ఈ లోకాల్లో దేవుని మహిమని మనం ఆయన మహిమ ఈ లోకంలో అనేకులు చూడాల వాకి ముందు ప్రవచనం సర్వశనులు ఆయన మహిమను చూసేదండి కాబట్టి అందరూ ఆయన మహిమను చూడాలా అంటే మనం ఏం చేయాలంటే మనకి మనము ఈ చివరి కాలంటే మనము ఎంతగానో ప్రార్థన చేయాలా ప్రజల కొరకు విజ్ఞాపనం ప్రార్థన చేయాలా ఇది చాలా ముఖ్యమైనది చూడండి మనం సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి జీవించాలంటే మనుషులందరి కొరకు మనం రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలంట అందరి కోసం ప్రార్థన చేయాలా ఎందుకంటే ఇవన్నీ అడుగు మనకు అడ్డు వస్తూనే ఉంటాయి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉంటుందంట మనకి ఎక్కడ కూడా సమాధానం ఉండదు మనకి కానీ మనం మటుకు ఆయన సైనిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు చూడండి ధాన్యలు ప్రార్థన చేస్తున్నాడు తిరుగుబాటు చేస్తున్న ఇస్రాయల్ ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజు ఈ లోకమంత తిరుగుబాటు ఉంది కానీ ఈ లోకమంత తిరుగుబాటు ఉన్నా కానీ ధాన్యలు తన దేవుని సన్నిధిలో నిర్భరం కలిగి తన మనసు నిలుకొని ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో తన ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాడు తిరుగుబాటు తనాన్ని మాన్పించాలని ఆయన ఎంతగానో ఏడుస్తూ కన్నీళ్లుతోని ప్రార్థన చేస్తూ దేవుడు ఈ రోజు నీ ప్రార్థన నా ప్రార్థన ఆ రీతిగా మనం దానిలాగా ప్రార్థనలు చేయాలా మనం విజ్ఞాపనం ప్రార్థన చేయాలా ముఖ్యమైనది చూడండి ఎందుకంటే ఈ లోకమంతా తిరుగుబడతనంతో ఉంది ఈ లోకమంతా అక్రమంతో అన్యాయంతో నిండుకుంది కానీ వాక్యం ఏం చెప్తుంది సర్వభూమి ఆయన మహిమతో నిండుకోవాలని వాక్యం కాబట్టి ఆయన మహిమతో ఈ లోకాన్ని నింపాలా సైతాన్ని వాడు అంత భయంకరంగా వాడి రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు కానీ మనం మటుకు ఆయన బిడ్డల విన్న సర్వశక్తి సంపడిన కుమారులు మనం సర్వనతిని కుమారులు మనం కానీ మనం ఎంతగా ఈ సృష్టి మనదే కదా మన దేవుడు మనకిచ్చిన ఈ సృష్టి ఈ సృష్టి మీద మనకు అధికారం ఇచ్చిన మన ప్రభు ఆయన పొందుకున్న మరణం ద్వారా అవ్వాదం నుంచి సైతాన్ని గుంజుకుంటే ఆయన మరణం ద్వారా తిరిగి అది మనకి ఇచ్చిన అధికారం కాబట్టి ఈ సృష్టిని వాడేళ్తమేంది ఈ సర్వభూమిని వాడు వాడెందుకు ఉండాలా కానీ వాడు వాడు అనుచరులు వాడి రాజ్యాన్ని మనకు పోలగొట్టాలంటే ఈ లోకమంతా ఆయన మైముతో నింపాలంటే అది ఎంతో బహు కష్టతరమైంది చూడండి అందరూ రక్షింపబడాలా అనేది దేవుని చిత్తం దేవుని ప్రణాళిక ఒక్క ఆత్మ కూడా నశించుకోవద్దు అది ఆయన ప్రణాళిక చూడండి అందుకే మనం దేవుడు ఒక దశలో మనం మధ్యవర్తి లాగా ఏర్పరచుకుంటాడు ప్రభు కాబట్టి మధ్యవర్తి జీవితము ఎంతో కష్టదమైన జీవితం కదా మధ్యవర్తిలాగా నువ్వు జీవించాలంటే నీకు బహు కష్టాలు ఫాలో అవుతావు ఎన్నో భరించాల్సి వస్తుంది నువ్వు ఎన్నో శ్రమలుగుండా పోవాల్సి వస్తుంది నువ్వు అయినా కానీ దేవుడు దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది మధ్యవర్తికి మోసే ఒక విధానం ఒక ఎగ్జాంపుల్ మనకి మోసే మోసే ఐగుత్తు దేశం నుంచి ఇష్టాల ప్రజలను బయట తీసుకొచ్చేటప్పుడు మధ్యవర్తిలాగా దేవుడు ఏర్పరచుకుని మోసే ద్వారా తీసుకురావాలా కానీ దేవుడు తీసుకురావచ్చు కదా తనంత కానీ ఒక మనిషి అవసరం అన్నట్టు ఈ రోజు నువ్వు నేను ఆ రీతిగా ఉండాలా ఒక మోసేలాగా మనం నిలబడాలి ఒక ధాన్యలాగా మనం ప్రార్థన చేయాలా ఆ రీతిగా నిలబడితే కానీ ఆయన మహిమను ఈ లోకం మనం నింపలేం ఆయన మహిమను ఆయన శక్తిని నింపలే ఎందుకంటే సైతానుడు వాడు మనుషుల్లో దూరి ఆరాధన పొందుతున్నాడు మనుషుల్లో దూరి దేవుని మందిరంలోకి వచ్చేవాడు ఆ రీతిగా ఉన్నాడు కానీ ఎవడన్నా గ్రహించబడుతున్నాడా సైతానుడు దేవుని మందిరం ఉండడాన్ని వాక్యం చెప్తుంది ఎవరన్నా భరించగలడా ఎట్లా ఉండడాన్ని రోజు చూపించాలంటే సైతాను క్రియలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు కానీ దేవుని సత్యమ సంబంధమైన మందిరం ఈ రోజు ఎట్లుండాలా సత్యమైన మందిరంలాగా ఉండాలా కానీ ఈ రోజు ఎట్లా దేవుని మందిరం ఈ రోజు దేవుని మందిరం ఎట్లుంది దేవుని మందిరం ఎట్లా ఉండాలా ఈ రోజు దేవుని మందిరం ఎట్లా ఉండాలా కానీ ఈ రోజు ఎట్లా ఉంది దేవుని మందిరం ఇది మనం అర్థం చేసుకోవాలా మనుషులకు చూపించాలి ఆ రీతిగా చూడండి దేవుని మందిరం ఈ రోజు ఎట్లుందో ఇక్కడుంది వాక్యం చూడండి రెండు మొదటి తొమ్మిది రాసిన పత్రికలో నుంచి ఒక వాక్యం మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన పదిహేను వచ్చినంలో చూడండి అయినను నేను ఆలస్యం చేసినటలా దేవుని మందిరములో అనగా జీవము దేవుని మందిరంలో సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను ఈ సంగతులు దేవుడు ఎందుకు మనకు రాకిచ్చండి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ రోజు వరకు ఎందుకు దేవుడు ఈ విషయాలు ఇంత జాగ్రత్తగా మన కొరకు భద్రపరిచిందంటే దేవుని మందిరములో ఎట్లా మనుషులు ప్రవర్తించుకున్నారు ఈ రోజు కానీ ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం అయినని నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరంలో మనుషులు అనగా జీవం దేవుని సంఘంలో ఇక్కడ ఏమన్నా అక్కడ దేవుని మందిరం అని తర్వాత సంఘం అని చెప్తుడు అర్థం చేసుకుంటూ చెప్పండి మందిరం ఏంది సంఘం ఏంది క్రైస్తవ సంఘం సంఘానికి శిరస్సు దేవుడు అంటే ఆయన శరీరం మనమంతా ఆయన శరీరం చిరస్సు మన ప్రభు అంటే దేవుని సంఘం దేవుని మందిరం అన్న ఒకటే కాబట్టి దేవుడు ఆ సంఘాన్ని ఆయన మందిరంగా మార్చుకున్నాడు నీ మందిరమే నేను ఉండగానే పాట పాడతాం మనం కాబట్టి దేవుని మందిరం మనము కాబట్టి దేవుని సంఘం జనులు ఎట్లా ప్రవర్తింపవల అది నీకు తెలియ తెలియవలనని ఈ సంగతి నీకు రాస్తున్నాను ఆ సంఘము సత్యమునకు ఆధారమును నై చూడండి ప్రతి సంఘము సత్యానికి ఆధారంగా ఉండాలంట ఏముంది అక్కడ చాలా బాగా చెప్తాం చూడండి ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది స్తంభం లాగా ఉండాలా ఆదరణకరంగా ఉండాలా చూడండి ప్రతి సంఘము ఒక సంఘం ఎట్లుండటంట ఒక స్తంభంలాగా ఉండాలంట నిలబడాలా చూడండి సత్యంలో సత్యం గురించి నిలబడాల సంఘం అక్కడ చెప్తే ఇంకా బాగుంటుంది ప్రతి సంఘము స్తంభం నిలబడాలంటే సత్యంలో ఉంటేనే నిలబడగలం లేకుంటే అబద్ధంలో ఉన్నవాడు పడిపోతాడు ఖచ్చితంగా ఎందుకంటే సత్యం అంటే పునాది మీద కట్టబడిన జీవితము ఆ చూడండి అబద్ధమైన జీవితం అంటే ఏంటంటే ఇసుక మీద కట్టిన జీవితం అని కాబట్టి ప్రతి సంఘము స్తంభంలాగా ఉండాలంటే సత్యంలో కట్టబడాలా అది సత్యములకు ఆధారమైనది నిరాక్షరపముగా దైవభక్తి ఇచ్చిన మరమ్ము గొప్పదే అడి కాబట్టి ఆయన గొప్ప దేవుడు అనే విషయం చెప్తున్నా అక్కడ సంఘం ఎట్లా ఉండాలా సత్యములకు ఆధారమై ఉండాలంట జనులు ఎట్లా ప్రవర్తించాలో అది కిమోతి చెప్తున్నాడు ఈ రోజు నీకు నాకు చెప్తుంది ఈ రోజు జనులు సంఘంలో దేవుని మందిరంలో దేవుని సంఘంలో ఎట్లా ప్రవర్తిస్తున్నారు మనుషులు ఎట్లా జీవిస్తున్నారు ఈ కాబట్టి అల్లరితో కూడిన ఆట ఎంత భయంకరంగా విచ్చలిడిగా జీవిస్తున్నారు అందుకు సైతాను అక్కడ ఉన్నాడు దేవుని మందిరంలో సైతానికి ఏం పని ఎందుకంటే వాళ్ళు అవకాశం ఇస్తున్నారు ఆ రీతిగా అది సత్యానికి స్తంభంలాగా మందిరంలో సైతానుడు దేవుని ఆలయంలో వాడు ఉండడంటే పూజింపబడుతున్నాడంటే మనం దేవుని మందిరంలో ఉండడం అంటే ఎవరు దానికి అవకాశం ఇచ్చింది ఎవరు పర్మిషన్ అని కానీ ఈరోజు సంఘం ఎట్లా ఉంది ఏ ఏ రీతిగా ఉంది వ్యవస్థ అనేది దేవుడు మనకు చూపిస్తున్నాడు కాబట్టి మనము అలాంటి బలగీతలో అన్నింటి నుంచి దేవుడు వాళ్ళందరినీ మనం బయట తీసుకొని రావాలా అనే విషయం మన ప్రభు మనకు జ్ఞాపనం చేస్తుంటారు అయితే ఇక్కడ దేవుడు ఎందుకు మన ఈ లోకంలో మధ్యవర్తి లాగా పెట్టిన విషయము అర్థం చేసుకున్నప్పుడు ఏవ గ్రంథం ముప్పై అధ్యాయము ముప్పై అధ్యాయంలో నుంచి ఇరవై మూడో నుంచి మనకు అర్థం మనం చూడండి ముప్పై మూడో అధ్యాయం ఏగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ము ఇరవై మూడో వచ్చినంలో నరులకు యుక్తమైనది ఏదో దాని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడుకు ఒకడు వారికి మధ్యవర్తి అయి ఉండిన చూడండి నరులకు యుక్తమైనది ఏదో వారికి తెలియజేయుటకై చూడండి నరుల మనుషులకు లేదా వాళ్ళకి యుక్తమైనది తెలియజేయటానికి వేల కొల దూతల్లో ఒకరుంటే చాలా ఒక గనుడైన ఒకరుంటే చాలా అంట ఒకరు నువ్వు నేనుంది కాకూడదు చూడండి మధ్యవర్తి జీవితం ఎట్లా ఉంటుంది చూడండి ఎంత స్పెషల్ గా ఉంటుంది చూడండి కానీ కష్టాలు అట్లనే ఉంటాయి అన్ని నువ్వు భరించాలా మోస భరించడం లక్షల మంది జనాలను బయట తీసుకొచ్చేటప్పుడు ఎంత ప్రయాసపడండి ఆయన ఎంతసారి ఈజిగింపబడినాడు ఎంతగానో ఆయన ఎంతగానో మాటలతో హింసించండు ఎంత భయంకరమైనట్టు ఆశ్చర్యపెట్టిన వాళ్ళు అయినా కానీ ప్రభు విడిచిపెట్టలే మధ్యవర్తికి ఎప్పుడు కూడా దేవునికి ప్రొటెక్షన్ ఉంటుంది అగ్ని ప్రాకారం ఉంటుంది ఎంత పవర్ఫుల్ అన్నట్టు మధ్యవర్తి ఎందుకంటే దేవుడికి ప్రతినిధి కదా దేవుడే ఆయనలో ఉండి నడిపిస్తున్నాడు ప్రజల్ని కాబట్టి ఆ మధ్యవర్తి అయిన ఒకడు వారికి ఉంటే మంచి మార్గం చూపిస్తే ఎంతో మేలంట అయితే అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చూడు దేవుడు వారి వారి కరుణ చూపి పాతాలలోకి దిగి వెళ్ళకుండా వాని విడిపించను ప్రాయచిత్తం నాకు దైకి నేను చూడండి మనము ఆ రీతిగా మన మనుషులకు వాక్యాన్ని ప్రకటిస్తే దేవుడు వాళ్ళకి ప్రాయచితం చేస్తురంట వాళ్ళ పాపాలకి విముక్తి కలిగిస్తారంట కరుణ చూపి దయ చూపించి వాడు నరకానికి పోకుండా దేవుడు కాపాడుతుంట అందుకు మనం ప్రార్థన చేయాలా ప్రతి వ్యవస్థ గురించి భ్రష్టత్వంలో పడిన వ్యవస్థల గురించి అన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తే విజ్ఞాపనం ప్రార్థన చేస్తే ఏమైంది తెలుసా దేవుడు కరుణ చూపిస్తారంటే వాళ్ళ ఇది సీక్రెట్ మనం అర్థం చేసుకోవాలా వాడు ఎంత ఘోరపాకినైనా సరే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే ఈ వాక్యం ప్రకారంగా నువ్వు మధ్యవర్తి లాగా ఉన్నావు వాడికి మార్గం చూపిస్తున్నావు వాక్యం చెప్తున్నావు అయినా వాడు స్వీకరిస్తారు కానీ అది ఏ రోజైనా మన నాటుకుంటది కానీ దేవుడు వాళ్ళు విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన వాక్యం అక్కడ బయలుపరచబడింది కాబట్టి కాబట్టి ఈ గ్రహించిన మనము ఈ లోకంలో ఆయన ప్రతినిధిగా మనం కూడా ఈ లోకాన్ని ఈ వ్యవస్థని ఏ రీతిగా భయంకరంగా అది దిగజారిపోతుందో మనుషులకు మనం అది అర్థవిలోగా ప్రకటించి క్రైస్తవ సంఘాన్ని ఆయన కొరకు మనం సిద్ధపరచాల ఈ లోకమంతా అపవిత్రతో నిండిపోయింది అల్లరితో కూడిన ఆటపాటలతో నిండిపోయింది ఈ సంఘం కానీ సత్యముకు ఆధారం సంఘము ఈ రోజు అబద్ధం లాగా మారిపోతే దేవుని మందిరంలో కూర్చుంటాడు అందుకు వాళ్ళు మోసపోతున్నారు వాళ్ళు దేవుడు కూడా మోసపు పంపిస్తున్నారు ఎందుకంటే ఎంత చెప్పినా కూడా సత్యంలో లేరు వాళ్ళు వాళ్ళు అది బహు భయంకరమైన పరిస్థితి కానీ ఎవడు కూడా నశించుకోవడం అనికం లేదు మనకు ఇష్టం లేదు కాబట్టి అందరి కోసం మనం ప్రయాసం పడి గొప్ప జన సమాన్ని ఏ రీతిగానే సరే ఆ గుంపుల నుంచి మనం బయట తీసుకురావాలా ప్రభు ఆ రీతి మనం నడిపిస్తాడు అలాంటి కృప మనకు అందరికి అనుగరించాలని ప్రభు నడిపించాలని ప్రార్థన చేస్తాం పరిశుద్ధి రఘు దేవ మా ప్రియ పరలోక తండ్రి మీకు ఎంతో గొప్ప దేవ తండ్రి ఈ దేనివంతం మీ సాయం చేతి నడిపించినైనా మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రించినైనా మీ యొక్క మధ్యకాల సమలోనైనా వాక్యాన్ని ధ్యానించే కృపను ధన్యతను మాకు అనుగరించినారు ప్రభు దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటామైనా నీకే కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాం దేవ సమస్త ఘనత మహిమ నకే యుగయుగములు కలుగున్నాకాలియా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన పత్రికనైనా వాక్యం మీరు చూపించినారు ప్రభా ఓ ప్రభావ మోసకరమైన కాలంలో ఉంటున్నప్పుడు ఏ విధంగా చైతన్యం మోసపరుచుకోకుండా జాగ్రత్త పడమన్నారు ప్రభావ ఎందుకంటే ప్రభావ ఏది దేవుడు అనవడనో ఏది పూజింపబడుతున్నో వాడు వాళ్ళు హెచ్చించుకుంటూ ప్రభావ దేవుని మందిరంలో వాడు ఓ ప్రభావ ఉండడు ప్రభావ అది ఎంతో ప్రభావ మేము జీవించుకోలేకపోతున్నాను ప్రభావ అది ఎంతో భయంకరమైన స్థితిని అయినా ఈ రోజు దేవుని మందిరం ఎట్లా ఉంది క్రైస్తవ జీవితం ఎట్లా ఉంది మీ హృదయమే వాళ్ళ హృదయమే మీకు మందిరంగా ఉన్నప్పుడు అనేక విగ్రహాలు తెచ్చుకోండి ఈ లోకాధితమైన జీవితం జీవిస్తూ ప్రవ్వా ఆ రీతిగా ప్రశాంతంలో పడిపోతాడు మీరు చూపిస్తున్నారనైనా గొప్పదేవన తండ్రి ఆ పిల్లల కరుణ చూపించండినైనా కృప చూపించే ప్రభావ ఆ బంధకాల నుంచి ప్రభావ ఆ దాసం నుంచి వాళ్ళకి విడిపించమని ప్రార్థిష్టమైన మీ కృపలో జ్ఞాపనం చేసుకుని అయినా కరుణించమని యుక్తమైన ఒకడు వేల కొరత దూతల్లో ఒక గనుడైన ఉన్న ఒకడు మధ్యవర్తి ఉంటే ఎంతో మేలు అన్నారు ప్రభావ కాబట్టి నేను మేము ఉంటాం ప్రభా మధ్యవర్తి లాగా నేను మీ నీతి సత్యాన్ని ప్రకటించే బిడలుగా మేముంటాం ప్రభావ నైనా మేము ప్రకటిస్తామైనా నీకులకు మంచి మార్గాన్ని ప్రభావ మీరే మార్గం సత్యం జీవం అనే సత్యాన్ని మేము ప్రకటిస్తాం ప్రభావ కాబట్టి మేము ప్రకటించిన పతి చోట్ల ప్రభావ పతి బిడ్డలు మీ కళ్ళను ప్రేమ చూపించి ఎక్కడుగు నశించుకోకుండా అందరినీ రక్షించుకోమంట ఆదిష్టమైన మీ కృపలో జ్ఞాప్యం చేసుకొని మీ కనికరని చూపించమంటే ఆదిష్టమైన మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహించి ఓ ప్రభావ ప్రతి చోట మీ కొరకు సాసిన పెట్టుకున్నాయని మీకు నీతి సత్యాన్ని మేము అనేక చోట్ల ధైర్యంగా ప్రకటించాలని సహాయపడండి ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ చేస్తారు అందరూ ఆశ్రయించి నూతనంగా అభిషేకించి మీ కొరకు పెట్టుకోండి ఇంకా ఎంతమంది రాగా కుటుంబాలకు మీరు దీవించి ఆశ్రయించి మీ కొరకు గొప్ప సాక్షులు పెట్టుకుని రాకు సిద్ధపరచుకోమని కృతజ్ఞత పరిశుద్ధ్ర వ సర్వశక్తి మందుల సర్వాధికారి నీకే వందనాలు ప్రభు వైలాది దూతలతో కూడిన మాహున ద్రు గొప్ప దీవా నీకే స్తోత్రం నీకే వందనాలు తండీ దేవాయసు ప్రభా మరి వాక్యం చేత ప్రభావ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా దేవాయసు ప్రభా మరి నువ్వు ఇచ్చిన ప్రతి వాక్యాలను కూడా ప్రభావ మేము ఇంకా ఎక్కువ విని అది మేము మా రోజు మేము ప్రాక్టీస్ లో పెట్టుకుంటప్పుడు మీరు దేవాయిచు ప్రభా ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మేము జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రభా ఎందుకంటే ప్రభా రేపు పొద్దున ఫ్యూచర్ ప్రభా మరి ఇవన్నీ మేము చెప్పాలి అనంటే ప్రభా మరి యొక్క పరిశుద్ధాత్మకత నడిపింపు మాకుంటేనే ప్రభా ఇవన్నీ చేయగలుగుతాం ప్రభా అందుకే ప్రభావి యొక్క పరిశుద్ధాత్మక చేత మాకు నడిపింపుదాయి చింతండి దేవాయచు ప్రభావ మరి చివరి డేశస్లలో ప్రభా మరి మోసం జరుగుతుంది అని మరి మీరు ఎప్పుడో చెప్పినారు ప్రభ టూ ఇయర్స్ బ్యాక్ మీరు ప్రకటన చేశారు ఏసయ కాబట్టి ప్రభ మేము ఎక్కడ మోసపోవద్దు ప్రభ దేవాయిచు ప్రభా అబద్ధమైన బోధలలో మేము పడద్దు ప్రభ వాటిలో మేము ఉండద్దు ప్రభ వాటి నుంచి మాకు దూరం చేయండి ప్రభా దేవాయిచు ప్రభ మేము నీ యొక్క పరిశుధాత్మ పొందుకొని ప్రభా దిన మేము పొందుకోవాలి ప్రభ నీ యొక్క పరిశుద్ధాత్మం ద్వారానే నడిపింపు కావాలి తండీ మాకు దయచేసి మాకు నడిపింపమని నడిపింపు దయచేయమని ప్రార్థిస్తుంది తండీ దేవని యొక్క కృప వేంబడి కృప మాకు ఉంటేనే ప్రభని యొక్క కృప వన్ని కూడా ప్రభా ఫలిభరితం అవుతాయి తండి ప్రభ అనేకులకు ప్రభా దేవాయసీ ప్రభా మరి మేము అనేకులకు సత్యాన్ని ప్రకటన చేయాలంటే ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా మరి మీరే మాకు తోడీ నడిపించు ప్రభా దేవాయసు ప్రభా ఎవ్రీడే ప్రభా నీ నా మనకి తెచ్చేలాగా మేము జీవించడాకు మీరు మాకు సహాయం దాయించండి ప్రభా ఏసీ అనేకే నీకే ఇబ్బందుల ప్రభా నీకే కృతజ్ఞత ఆస్పత్రుల స్తూత్రం హానియ రోజ దేవాయసీ నీలో ఇంకా మేము ఎదగాల అనేకులకు సత్యాన్ని ప్రకటన చేయాలా ప్రభా దేవా మేము వెలిగింపబడాలా అనేకులు వెలిగింపబడాలా ప్రభా దేవాయత్ ప్రభా అందుకే ప్రభా ఈ లాస్ట్ డీజెస్లలో కూడా ప్రభా మీరు మమ్మల్ని ఎంతో దాచి కాపాడినో ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలి తండ్రి దేవాయత్స మరి మేము కోసం భారీగా ప్రార్థన చేయాలి ప్రభా రకరకాల రోగాల చేత ప్రభ ఎంతో మంది పీడింపబడుతున్నారు ప్రభా వారిని అందరినీ కూడా ప్రభాని యొక్క గాయమ నష్టంతో తాకి ముట్టి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తుంది దేవాయత్స ప్రభా స్కిన్ డిసీజెస్ ప్రభా దేవాయత్స ప్రభా ఎప్పుడో మీరు మాకు బయలుపరిచినారు ప్రభా ఈ యొక్క డిసీజెస్ రాబోతుందని ప్రభా కాబట్టి ప్రభా ఆ స్కిన్ డిజీజెస్ కూడా ప్రభా వచ్చిన అది విదిన్ సెకండ్స్ లో ప్రభా అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది ప్రభా కానీ ఏచు ప్రభా మీరు కాపాడమని ప్రార్థిస్తుంటండి దేవాయచు ప్రభావ ప్రతి బిడ్డను రక్షించండి రోగాల నుంచి ఊరేలా దయచేయమని ప్రార్థిస్తుంటండి మీ సన్నిధిలో మూడ పెడుతున్నాం ప్రభా దేవాయచ ప్రభావ ఆ పెద్ద ప్రవక్కులు చిన్న ప్రవక్కులు ఆ కోసం కూడా ప్రభావ ప్రాధాన్య చేశారు ప్రభా మరి ఆ యొక్క దిగుల కూడా ప్రభా ఇవన్ను మోసే ప్రాధాన్య విని మీరు ఆపి వేసిన దేవుడు ప్రభా దేవా ఈ రోజు మేము అడుగుతున్న ప్రభా ప్రతి ప్రజలను కాపాడి రక్షించమని ప్రభా రకరకాల రోగుల చేత ప్రభ ఎంత మంది అయితే పీడింపబడుతున్నారు ప్రభా వారందరూ కూడా ప్రభా ఏచూకృష్ణ నామంలో స్వస్థత పొందాలా ప్రభా ఏ శామ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తుందండి దేవ ప్రతి బిడ్డని మీరు శాంతి సమాధానం ఎకత దయచేసి ప్రభా ని నామానికి మహిమ తెచ్చుకుని ప్రభా ప్రతి బిడ్డను సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తుందండి దేవాయో ప్రభా నిన్ను నమ్మిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారా మరి ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయని ప్రభా వారి మధ్యలో ఎలాంటి సాక్ష్యం లేదు ప్రభా కాబట్టి మీద సాక్ష్యం అక్కడ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయత్స ప్రభా అందుకే ప్రభా ఎవ్రీడే ప్రభా నీ పరిశుద్ధాత్మ మేము ఉండాలి ప్రభా నూతన పరిశుద్ధాత్మ దేవాయస ప్రభ మరి మాకు దయచేని ప్రభా దేవాయస ప్రభా నీ యొక్క వాక్యం ఏ విధంగా అయితే మాకు చూపిస్తున్నావు ప్రభా పట్టుకొని మేము నడవాలా ప్రభా న వాక్యం చెప్పింది ప్రతిదీ మేము అనుసరించి నడుచుకోవాలి ప్రభా మేము పెట్టాలా ప్రభా దేవ అడ్డు స్టోరీ ఎంతో నెలగొట్టడానికి చూసాం కానీ ప్రభా మేము పడిపోదు ప్రభా దేవ నువ్వు అన్నో ప్రభా విజయం వచ్చేది మీకని అంటున్నావు ప్రభా కాబట్టి ప్రభా నిన్ను నమ్మిన బిడ్లకి విజయం అన్నో ప్రభా దేవాయించు ప్రభా మరి సత్యని అనుసరించి మేము నడుచుకోవాలి ప్రభా మాకు సాయం దయచేమని ప్రార్థిస్తూ ప్రభా నీ యొక్క సాయం ఉంటేనే నీ యొక్క గైడెన్స్ ఉంటేనే ప్రభా మేము బ్రతకగలుగుతాం ప్రభా దేవ మాకు నడిపించమని ప్రార్థిస్తూ ప్రభా ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి వారి సేవ జీవితంలో ప్రభా అద్భుత అలాచకాలు జరిగించండి వారి సేవ జీవితం ఫలివర్తం దాయించని ప్రభా ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ని దీవించి ఆశీర్వాదం చదనింపని ప్రభా అదే రీతిగా ప్రభు మరి అన్నవాళ్ళు మరి ట్రైబల్ ఏరియాస్ కి సువాత ప్రకటన చేయడానికి వెళ్తున్నారు ప్రభా ఎంతమంది అయితే వెళ్తున్నారు ప్రభా వారి కండకి కూడా యొక్క ప్రొటెక్షన్ దాయించని ప్రభావా ప్రభు వాళ్ళు అడుగు ప్రతి స్థలంలో ప్రతి ఒక్క దురాత్మలకు పారిపోవాల్సిందే ప్రభా దేవా మీదే ఆత్మకారం జరిగించని ప్రభా అక్కడ మనుషుల ప్రభా ఎంతో మంది పీడింపబడుతున్న ప్రభా రకరకాల రోగాల సీత ప్రభ దేవాయితే ప్రభా దుస్తుల సీత ప్రభా మరి వాళ్ళంతా కూడా ప్రభా వాటన్నిటి నుంచి విడలే పొందాలి ప్రభా అయితే మీరే ఆత్మకార్యం జరిగించండి కూడా ప్రభా వాళ్ళ నోటి నుంచి వారు పాపక్షేమప్పని ఒప్పుకోవాలి తండ్రి లేవా మీరే అక్కడ కార్యం జరిగించి మరి బ్రదర్స్ ప్రభా వెళ్తున్నగా ప్రభా వారికి కావాల్సిన అవసరం మీరు తీర్చమని ప్రార్థిస్తూ ప్రభా డబ్బు సాయం చేసి అనేకలకు కూడా ప్రభావ వారు పంచుతున్నందుకు ప్రభా మరి వారిని దీవించి ఆశించదండి ఇంటికి ప్రభా మరి నీ నామనికి మేమ తెచ్చుకో ప్రభా పోయి ఇంటికి వచ్చేంత వరకు కూడా ప్రభా యొక్క కాపుదల వారికి దాయిచేయమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయత్ ప్రభావ మరి నీ త్వరలో ఉంది కాబట్టి ప్రభా నీ యొక్క పనిలో ప్రభావ మేము నిఘ్న అయిపోవాలి తండ్రి దేవాయచు ప్రభా మరి ప్రతి బిడెన్ కూడా ప్రభా నీ రాఖడికి సిద్ధపరచుకోమని యచు కృష్ణ నామంలో